హరికథలు చెప్పేవాళ్ళు మెడలో వేసిన మాల తీయరు అలాగే నేను కూడా ఇదిలాగా అట్టి పెట్టుకున్నా చల్లగా బాగుంది జీవశహితం పురం సత్ శరీరం బ్రహ్మపురమిుచ్యతే ఎలా ఉండవు బ్రహ్మ దీంతో ఉన్నాడో లేదో మాకు తెలియదు కానీ జీవుడు అయితే జీవుడి యొక్క పొరవైతే ఇదే దాంట్లో ఏ సందేహం లేదు జీవస్య పొరం ఇది జీవుడి పొరవు ఇదే కాబట్టి ఎందుకంటే జీవుడు ఇక్కడ కాకుండా అక్కడెక్కడో ఉన్నాడని చెప్పడానికి వీరలేదు మీరు దేవుడు అంటారా ఏ మన ఊళ్ళో ఉన్నాడు అక్కడ తిరుపతిలో ఉన్నాడు లేకపోతే వైకుంఠంలో ఉన్నాడు అనేక చోట్ల చూపించవచ్చు జీవుడికి మాత్రం ఇంక ఇన్ని కాబట్టి ఈ జీవపురమునకే బ్రహ్మపురము పేరు ఏ పైగా దశ స్వకర్మణ ఉపార్జితత్వాత్ అవును సృష్టించేవాడే కదా మీరు అనేది ఏమిటి సృష్టికి మూల కారణం బ్రహ్మని కదా ఈ దేహాన్ని ఎవళ్ళు సృష్టించుకున్నారు జీవుడే సృష్టించుకున్నాడు తన కర్మతోటి ఈ దేహాన్ని జీవుడే సృష్టించుకున్నాడు కాబట్టి జగత్ కారణం బ్రహ్మ అయితే ఈ దేహానికి కారణం జీవుడే కనుక ఒక చిన్న లెవెల్ బ్రహ్మత్వం జీవుని ఎందుగలదు కాబట్టి ఇన్ దట్ సెన్స్ బ్రహ్మశబ్దానికి ఈయన గివన్ కాంటెక్స్ట్ జీవుడు అర్థం చెప్పేస్తాం చెప్పేస్తే బ్రహ్మపురం వల్ల జీవపురం అయిపోతుంది అయిపోతే అప్పుడు దహరా ఆకాశ ఎవరవుతారు ఏమంటే బ్రహ్మశబ్దానికి జీవుడనలా అర్థం ఎలా చెప్తారు అంటే భక్త్యాచ బ్రహ్మశబ్దవాచ్యత్వం భక్తి అంటే భక్తి అంటే మీరు అనుకునే భక్తి కాదు భక్తి అంటే లక్షణ లక్షణావృత్తి అంటే లక్షణావృత్తి అని ఒకటి ఉన్నది గంగాయాం ఘోష అని ఉందనుకోండి గంగాయాం ఘోష అంటే గంగలో గయందు గొల్లపల్లె ఘోష అంటే గొల్లపల్లె గంగయందు గొల్లపల్లె అంటే ఇది ఎలాగంటే ఓ స్వాముండి వారు విశాఖపట్నం దగ్గర భీమిని దగ్గర ఆయన నన్ను పిలిచారు మా ఆశ్రమానికి ఎప్పుడైనా రావాయా అంటే ఖాళీ వస్తానంటే మా ఆశ్రమం సముద్రంలో ఉందాయా నీకు సముద్రంలో ఉన్న ఒకే ఒక ఆశ్రమం మాది రా అని పిలిచేవారే అంటే అప్పుడే గంగాయాంగ్ ఘోష ఇతివత్ అని అడిగాను అవునని చెప్పారాన్ని సముద్రంలో ఉంది అన్నట్టుగా ఇక్కడ గంగయందు గొల్లపల్లి ఉన్నది గంగా అంటే అర్థం ఏంటి జల ప్రవాహమునకు గంగా అని పేరు గంగలో గంగయందు గొల్లపల్లి ఎలా ఉంటుంది కొట్టుకుపోతుంది గంగా ప్రవాహంలో గొల్లపల్లి పెడితే కొట్టుకుపోతుంది కాబట్టి గంగయందు గొల్లపల్లి ఉండదు కానీ మరి అలా ప్రయోగించారు కదా ఒక బుద్ధిమంతుడు అలా ప్రయోగించాడు అప్పుడు మీరు ఏం చెప్తారు గంగా శబ్దానికి గంగా గంగా తీరము అర్థం చెప్తారు ఆ శబ్దానికి అర్థం లేకున్నా ఏదో ఒక గుణాన్ని బట్టి అర్థం చెప్తారు ఏమండి అలాగా ముఖ్యార్థము పొసగనప్పుడే చెప్పాలి అష్టమాలు చెప్పకూడదు గంగాయాం స్నానం కరోతి అని ఉందనుకోండి స్నానం చేస్తున్నాడు అప్పుడు మీరు ఇలాంటి అర్థాలు ఏం చెప్పకూడదు అక్కడ ముఖ్యార్థం పొసగుతో ఉంటుంది ముఖ్యార్థం పొసగని చోట లక్షణాన్ని లక్షణ తీసుకోవాలి ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి ఇంగ్లీష్లో ఇంప్లాయిడ్ మీనింగ్ అని ఫిగరేటివ్ మీనింగ్ అని అంటారు ఫిగరేటివ్ ట్రాన్స్లేట్ చేశారు నేను టూషన్ ఆయన గంభీరానంద ఎలా ట్రాన్స్లేట్ చేశారో తీసి చూశాను ఫిగరేటివ్ మీనింగ్ అని ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి ఆ ఫిగరేటివ్ ఆర్ మెటాఫారికల్ ఫిగరేటివ్ అనుకోండి ఫిగరేటివ్ ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి ఏదో ఒక గుణ సంబంధం ఉండాలి ఇప్పుడు గంగా తీరము గంగానది ఏమిటి గుణము గంగానది పవిత్రమైనది గంగానది కూడా పవిత్రమైనది ఈ గొల్లపల్లె పవిత్రమైన చోట ఉన్నది అని చెప్పడం ముందు వాడి అభిప్రాయం పవిత్రమైన స్థానము నందుగలదు అని చెప్పడం కోసమని గంగాయాం అని సో పవిత్ర అనే గుణాన్ని బట్టి గంగా శబ్దానికి గంగా తీరమో అర్థం చెప్పాలి ఆ గుణం సమానంగా ఉండాలి అలాగే బ్రహ్మశబ్దానికి జీవుడు అని అర్థం చెప్తాం మేము ఎందుకంటే పూర్వపక్షం మాట్లాడుతున్నాం బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే సర్వజగద్వ్యాపకుడైన పరబ్రహ్మ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే అది బాగులేదు కనుక ముఖ్యార్థం పొసగటం లేదు కనుక ఒక గుణాన్ని బట్టి మీరు లక్షణ చెప్పండి ఇంప్లాయిడ్ మీనింగ్ గుణం ఏమిటంటే పరబ్రహ్మ చేతనుడు పరబ్రహ్మ ఒక బండరాయి కాదు ఆయన చేతనుడు మనం దేవుళ్ళను చిన్మయులుగా తెలుసుకోవాలి చిన్మయుడు దేవుడు అంటే చిన్మయుడు అంటే చైతన్య స్వరూపుడు మనం ఏం చేస్తామంటే ఆ చిన్మయుడైన దేవుడికి ఆరాధనా సౌలభ్యం కోసం ఒక రూపాన్ని పెట్టుకుంటాం ఇప్పుడు రాముడు అంటే అర్థం ఏంటండి రాముడు అని అన్నారు రాముడంటే అర్థమేయండి చేతులు కాళ్ళు పొట్ట తలకాయి మేడా అదే రాముడు అంటే కాదు కదా అది అది అన్ని ప్రాణులకు కాదు రాముడంటే విగ్రహవాన్ ధర్మ మూర్తి భవించిన ధర్మమునకు రాముడు పేరు కాబట్టి ధర్మానికి పూజ చే అంటే ఎలా చేస్తారు పూజ ధర్మానికి రూపు రేఖ లేదుగా రాముడనే రూపు పెట్టుకుని ఇదిగో ఈ రూపమే రాముడు అంటే ఇదే ధర్మము అని ఆ ధర్మానికి మీరు పూజ చేయగలుగుతారు అందుకోసం ఒక ఆకారాన్ని పెట్టుకున్నాను అలాగే కాబట్టి రాముడనే ఆకారం పెట్టారు కాబట్టి ఆయన మట్టితో చేసిన రాముడు బొమ్మ అయితే మృణమయుడు అయిపోడు భగవతం ఏకాదశి స్కంధనలో దీని మీద చక్కటి విచారం ఉన్నది మట్టితో చేసిన రాముడైతే మృణమడు అయిపోతాడా అయిపోడు చెక్కతో చేసిన రాముడైతే దారుమయుడు అయిపోడు మృణ్మయుడు కానీ దారుమయుడు కాని కాదు గంగా తీర్థం గురించి కూడా వచ్చింది ఏకాదశి స్థం తీర్థము గంగా అన్నారు గంగా దేవత అంటే జలమయం కాదు గంగా దేవత జలమయం అయిపోతుంది జలం అంటే మరి జడం కదది గంగా దేవత జలమయం కాదు దేవతలు మృణమయులు కాదు దారుమయులు కాదు మరి ఏమయులు చిన్మయులు గంగా అంటే చైతన్యం అప్పుడు దేవత అవుతుంది రాముడు అంటే చైతన్యం అప్పుడు దేవత అవుతుంది కాబట్టి పరబ్రహ్మ అంటే చేతనుడు అది మొదటి పాయింట్ ఇక జీవుడు వీడి మాట ఏమిటి వీడు చేతనుడే ఇక్కడే వస్తుంది అసలు పేచి అంతా వీడు తనను తాను ఒక దేహమయుడుగా పంచభూతమయుడుగా స్వీకరిస్తాడు తనను తాను పంచభూతాలతో నిర్మాణం అయ్యి నేను అనుకుంటాను అనుకుని ఇప్పుడు దేవుణ్ణి నిర్మాణం ఎలా చేయాలని పెద్ద ప్లాన్ వేస్తారు దేవుణ్ణి దీని మీద పెద్ద పెద్ద శాస్త్రాలు పాండిత్యాలు చర్చలు పుస్తకాలు గ్రంథాలు కాన్ఫరెన్స్లు అయిపోతూ ఉంటాయి ఏమిటి దేవుణ్ణి నల్లరాయితో చేయాలా తెల్లరాయితో చేయాలా సున్నపు చేయాలా ఇల్లు కొట్టుకునేప్పుడు మార్పులు వాడాలా లేకపోతే కేరళ మార్పులు వాడాలా అని ఇలాగెళ్తూ చర్చలు చేసుకున్నట్టుగా దేవుడికి కూడా చర్చలు కొంతమంది సౌత్ ఇండియన్స్ ఏమంటారో తెలుసునండి ఈ శ్రీకృష్ణుడు దేవాలయాలు ఈ కృష్ణా కనస్ట్రస్ వాళ్ళు కట్టారు అవి అసలు వ్యాలిడే కావున్నారు ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు ఎంతసేపటికి తెల్లరాయితోటి తయారై ఉంటాయి తెల్లరాయితో చేయకూడదు దేవుణ్ణి దేవుణ్ణి నల్లరాయితోటే చేయాలి అని వాళ్ళ సిద్ధా శ్లోకాలు చెప్తారు కావాలంటే వాళ్ళు అంటారు మీ శ్లోకాలు అలా ఉన్నాయి మా శ్లోకాలు వేరే ఉన్నాయని వీళ్ళు అంటారు ఏమంటే ఇప్పుడు నల్లరాయి సౌత్ ఇండియాలో దొరుకుతుంది తెల్లరాయి నల్లరాయి ఎక్కడ దొరుకుతుంది నార్త్ ఇండియాలో ఇప్పుడు అంటే రైళ్ళ మీద పట్టుకుపోతారు అప్పట్లో అలా ఉండేది వాళ్ళ గ్రామానికి సమీపంలో తెల్లరాయి ఉంటే దాంతో వాళ్ళు పెట్టుకున్నారు అది ఒక సంప్రదాయం కింద తయారైంది దీని మీద తర్వాత దేవుని మూల మూర్తి చేసేప్పుడు లోపల డొల్ మెటల్తో చేశారనుకోండి లోపల డో డొల్ల ఉండొచ్చా ఉండకూడదు మెటల్తో చేస్తే నాకు ఒక ఆయన గణేశ్వరుడు విగ్రహం ఇచ్చారు ఇప్పటికే ఉంది నా దగ్గర ఇచ్చి ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటండి అని అడిగారు నా నేను అప్పటి ఆ తొన్న అది చాలా అందంగా ఉంది అది కాదండి లోపల డొల్ల లేదు అని చెప్పారు అదే ధైర్మేశ్వర నేను అడుగుదాం అనుకుని అడగలేదు లోపల డొల్లు ఉన్నదానికి లేనిదానికి తేడా ఏం పడుతున్నాయా ఎదురుకుండా పెట్టి పూజ చేసేప్పుడు పెట్లో పెట్టి క్యారీ చేసేప్పుడు తేడా పడుతుంది తప్ప ఎదుర్కొండ పెట్టి పూర్తి చేసేప్పుడు తేడా ఏం పడుతుంది అని నేను అడుగుదాం అనుకుని అడగలేదు ఎందుకులంటే పోనీ ఆయన్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాం నేను అడక్కపోయినా ఆయన చెప్పారు దేవుడికి లోపల డొల్ల ఉండకూడదు దేవుడు పూర్ణంగా ఉండాలి తప్ప డొల్ల ఉండకూడదు ఇక్కడ మా అని చెప్పి పాఠం వింటే దేవుడు అంతా డొల్లా అని దేవుతుంది అతను అంతిమంగా ఆకాశ సో ఈ విధంగా దేవుణ్ణి ఇలాగంటే చర్చల్లో పెట్టకూడదు ఇదో పాండిత్యం దీని మీద ఉంటాయి ఆ పుస్తకాల్లో పండితులు ఉంటారు ఇదంతా ఓ పాండిత్యం ఏం పాండిత్యం ఇది దీనికి పాండిత్యమని ఎలా అంటారు మీరు అవిద్యాయావంతలే వర్తమా స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యంతి ఏం పాండిత్యం అండి ఇదో పాండిత్యవా ఇదంతా తెలుసుంటే పాండిత్యం ఇది తెలియకపోతే పాండిత్యం లేనట్ట అసలైంది తెలుసుకోవడం మనసే అసలైంది ఏమిటంటే దేవుడు చెన్మయుడు నీవు చెన్మయుడవు కాబట్టి ఈ సమాన గుణాన్ని బట్టి చెన్మయత్వము అనే సమాన గుణాన్ని బట్టి గంగా శబ్దానికి గంగా తీరం అర్థం చెప్పినట్టుగా బ్రహ్మశబ్దానికి జీవుడని అర్థము చెప్తాము లక్షణ వ్యాపారం చేత రక్షణ భక్తి అంటే లక్షణ ఏం పోతే బ్రహ్మే అని చెప్పకూడదా జీవుడని ఎందుకు చెప్పాలి బ్రహ్మే అని చెప్పచ్చు కదా అంటే బ్రహ్మం చెప్ప పూర్వపక్షి కదా బ్రహ్మం చెప్పడంలో ఇబ్బంది ఉందంటున్నాడు ఏమిటి ఇబ్బంది నహి పరస్య బ్రహ్మణ శరీరేణ స్వస్వామి భావ సంబంధోస్తి ఎందుకంటే బ్రహ్మపురం అనుంది ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇష్యూస్ సెటిల్డ్ ఉన్నాయి దాన్ని ఆ సెటిల్మెంట్ ని మీరు మనస్సులో పెట్టుకుని అర్థం చెప్పాలి బ్రహ్మపురం అని ఉంది మంత్రంలో షష్ఠీ తత్పురుష బ్రహ్మణాపురం బ్రహ్మపురం షష్ఠీతత్పురుష ఏమండి ఈ బ్రహ్మపురం అక్కడెక్కడో లేదు ఇక్కడే ఉంది ఎందుకని అస్మిన్ అని ఉంది ఈ బ్రహ్మపురము అస్మిన్ అనే పద ఇదం శబ్ద ప్రయోగం చేశారు అముస్మిన్ అంటే ఎక్కడో పోతుంది ఇక్కడ ఉందని అన్నారు కనుక ఇది బ్రహ్మపురం షష్ఠీ తత్పురుష సమాసం ఏమండి షష్ఠీ తత్పురుషకి అర్థం షష్ఠీ విభక్తికి అర్థము స్వస్వామి సంబంధము మమధనం అని ఉందనుకోండి షష్ఠి మద్ధనం మమధనం అయితే రాజధనం రాజ్ఞ ధనం రాజధనం రాజు యొక్క ధనము రాజు యొక్క ధనము అంటే యొక్కకి అర్థం ఏంటి షష్ఠికి రాజు స్వామి అంటే ఓనర్ ధనము స్వ ఓ చేతనే నా కుక్క అనకూడదు నా కుక్క అన్నారు నేను కుక్కకి ఓనర్ని అవుతాను కుక్క నా చేత ఓండ్ అవుతుంది అది మీకు వినడానికి బాగుంటే పోతుంది మాములు ఏం నేను లేదంటే బాధ్యత ఉందంటే ఇట్స్ ఆల్ రైట్ ఎందుకంటే స్వస్వామి సంబంధం మీకు అభ్యంతరం లేకపోతే యూఆర్ వెల్కమ్ బట్ అభ్యంతరం ఉండే మనకు షష్ఠితత్పరత ప్రయోగించే అప్పుడు ఏమని చెప్పాలి అహమస్మి దిస్ ఇస్ డామ్ అంటే షష్ఠీ తత్పూరంగా లేకుండా వీ అభ్యంతరం లేకపోతే పెట్టుకోవచ్చు కాబట్టి షష్ఠీతత్పురుష యొక్క అభిప్రాయం ఏమిటంటే స్వస్వామి సంబంధము అది షష్ఠీతత్పురుష బ్రహ్మణా పురం ఈ దేహము కాబట్టి ఇప్పుడు బ్రహ్మశబ్దానికి పరబ్రహ్మ అని అర్థం చెప్తే పరబ్రహ్మ ఈ దేహానికి ఓనర్ అని తేలుతుంది అది అంగీకారం కాదండి పరబ్రహ్మ ఈ దేహానికి ఓనర్ ఏమిటి పరబ్రహ్మ సకల జగత్తుకి ఓనర్ కాబట్టి బ్రహ్మశబ్దానికి పరబ్రహ్మం చెప్పడానికి వీల్లేదు ఇంకేం మిగిలింది జీవుడు అని అర్థం చెప్పచ్చు పర బ్రహ్మశుబ్దానికి గుణాన్ని బట్టి చైతన్య గుణాన్ని బట్టి జీవుడు అర్థం చెప్తాము జల్లాగంటే గంగా శబ్దానికి ప్రవాహము అర్థం చెప్పడానికి వీలు ఆ తీర సంబంధాన్ని బట్టి పవిత్ర గుణ సంబంధాన్ని బట్టి గంగా తీరము అని చెప్పినట్టుగా బ్రహ్మశబ్దానికి జీవుడు అని అర్థము చెప్పక తప్పదు తర్వాత ఇంకా దాన్నే వివరిస్తున్నారు జీవుడు దహరాకాశం అంటే జీవుడు అనమాట అది పక్షం ఇది ఆ పక్షాన్ని వివరిస్తున్నారు అది కూడా పూర్వపక్షమే త్ర పురస్వామిన పురైక దేశే అవస్థానం దృష్టం యథారాజ్ఞని జీవుడన్నా కూడా జీవుడు మొత్తం దేహమంతా వ్యాపించి ఉంటాడు జీవ ప్రాణధారణే ప్రాణం ఎక్కడున్నది ఈ జుట్టులో కూడా ప్రాణం ఉంటుంది పెరుగుతుంది కదా గోళ్ళయందు కూడా ప్రాణం ఉంటుంది పెరుగుతుంది కాబట్టి దేహమంతా వ్యాపించి ఉంటాడు జీవుడు ఆ జీవుడిని పట్టుకుని ఎక్కడ ఉన్న చిన్న ఆకాశము అని ఎలా అంటే అది పర్వాలేదులేండి అంటే జీవుడికి కూడా సమస్యే బ్రహ్మ మాట జీవుడికి కూడా సమస్యే అంటే పర్వాలేదులండి అది అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు రాజుకి రాజధానంతా రాజుదే పురమునకు ప్రభువు రాజు కానీ ఆయన మొత్తం రాజధానంతా దుర్లుతో ఉంటాడా ఎక్కడో ఓ చోట ఓ ప్యాలెస్లో ఉంటాడు అయినప్పటికీ మొత్తం పురానికంతకీ ఆయన ప్రభువు సో పురస్వామిన రాజ్ఞ యథ పురమునకు ప్రభు రాజు పుర ఏకదేశే అవస్థానం దృష్టం ఆయన ఆ పురము యొక్క ఒక భాగంలో ఒక చిన్న భాగంలో ఉంటాడు అది మనకు కనపడుతుంది అలాగే దేహమునగంతకు ప్రభు అయిన జీవుడు అనాలి దేవుడు అనకూడదు దేవుడు జగత్తుకంతకు ప్రభువు దేహానికి ప్రభువు ఏమిటైనా సో దేహమునగంతకు ప్రభువు జీవుడు ఆ జీవుడు ఇక్కడ చిన్న ఆకాశంలో ఉన్నాడు చిన్న ఆకాశమై ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడనొచ్చు ఆకాశమై ఉన్నాడు ఆ సప్తమే భక్తి ఒకటి అలాగ ఆ సమస్య అలాగా ఉండనే ఉంది జీవుడే దహారాకాశము సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ దహరాకాశం ఏది జీవుడే జీవుడు గురించి చెప్తున్నారు మన ఉపాధి జీవ మనశ్చ ప్రాయణ హృదయే ప్రతిష్టం ఇది అత జీవస్వ దం హృదయే అంతరవస్థానం సార్ జీవుడు ఇక్కడ హృదయంలో దహరాకాశమై ఉండుట కూడా బాగుంటుంది ఎందుకంటే జీవుడంటే ఏమిటనుకుంటున్నారు మీరు మన ఉపాధిక జీవుని యొక్క ఆలంబనము మనస్సు మనస్సేదో జీవుడే జీవుడంటే మనస్సే సూక్ష్మ శరీరం అదే మనస్సే వీడికి జీవుడు కప్పేస్తుంది శరీరం అని ఎందుకన్నారంటే మనస్సును సూక్ష్మ శరీరం అన్నారు శరీరం అంటే కవర్ కవర్ కదండి శరీరం అంటే లోపల ఉండే ఒక తత్వాన్ని కవర్ చేస్తూ ఉంటుంది శరీరం మీకు శరీరం కనపడుతుంది ఆ లోపల ఉండే ప్రాణతత్వం కానీ జీవతత్వం కానీ మీకు కనపడదు కాబట్టి శరీరము కవర్ చేసేస్తుంది మనస్సు కూడా జీవస్వరూపాన్ని కవర్ చేసేస్తుంది మనస్సు సుఖంగా ఉంటే నేను సుఖిని అనుకుంటాడు దుఃఖంగా ఉంటే నేను దుఃఖుని అనుకుంటాడు కానీ జీవస్వరూపము సుఖదుఖములకు అతీతమైనది కానీ మనస్సు కవర్ చేసేస్తుంది ఆ కారణంగా మనస్సు కూడా కవరయ్య దాన్ని కూడా శరీరము వర్ణించారు సూక్ష్మ శరీరము అది ఉపాధి ఉపాధి అంటే కవర్ చేసేస్తుంది కాబట్టి తన గుణాలని దాని ఆపాదించి దాన్ని కప్పివేస్తుంది కనుక మనస్సు అనేది జీవుడు ఇది మనకందరికీ తెలుస్తున్న విషయం దీంట్లో సందేహం కూడా ఏమీ లేదు అంటే దీంట్లో పేచీ ఏమీ లేదు మనస్సు ఉపాధి కాగలవాడు జీవుడు ఈ మనస్సు ఎక్కడున్నది హృదయం నందు ప్రతిష్ఠితమై స్థిరంగా ఇక్కడ ఉంది అని తరచుగా అలా చెప్తారు ఏమన్నా మనస్సు ఎక్కడుందంటే ఎక్కడుందని చెప్తారు నిజానికి మనస్సు కూడా దేహం ఉంటుంది కానీ ఇక్కడుందని చెప్తారు లేకపోతే మరొకడైతే మరో మొండివాడైతే ఇక్కడుందని చెప్తాడు అంతేగాని మోచేతిలో ఉందని చెప్పడం కాబట్టి అంతటా ఉంటుంది ఉన్నా కూడా హృదయంలో ఉందని చెప్పి ఇక్కడ నా మనస్సు ఈ మధ్యన నా మనస్సు బాగులేదు లేదో లేకపోతే చాలా మనస్సుకు ఆహ్లాదంగా ఉందనో చెప్తాడు కాబట్టి అక్కడ మనస్సే ఇక్కడ మనస్సు అదే దహరాకాశం దాంట్లోనే జీవుడు ఆరాగ్రోపమిత అవకల్పతే ఈ ఆరాగ్ర అని పోల్చారు జీవుణ్ణి ఆరా అంటే అంకుశం అగ్రం అంటే కొన అంకుశపు కొన అయితే దబ్బనం అంటారు అని అన్నారు ఎప్పుడైనా మీరు దబ్బనము కోన కొన ఎలా ఉంటుంది ఆ కొన చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈ జీవుడు ఆ దబ్బనము యొక్క కొనవలే అత్యంత సూక్ష్మమైన వాడు అని వర్ణించారు అలా పోల్చారు శ్వేతాశ్వత ఉపనిషద్దు ఫైవ్ ఎయిట్ నెంబరు అంటే మీకు ఒకసారి మీరు ఆ శ్వేతాశ్వతరం తీసి చూసి మీరు వెరిఫై చేసుకోదలుచుకుంటే నెంబర్ మీకు చెప్తున్నాను నేను ఫైవ్ డాష్ ఎయిట్ అంటే ఐదవ ఏదో ఉంటుంది ఆ ఖండో వల్ల చాపరో ఏదో ఉంటుంది కదా ఐదోది దాంట్లో ఎనిమిదో మంటారు అక్కడ ఆరాగ్ర అని పోల్చారు నాకు వాక్యం గుర్తు లేదు కాబట్టి జీవుణ్ణి అలా వర్ణించింది శృతి దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పారు జీవుడు దేహం అంతా ఉన్నాడు కదా అంటే చూడదా జీవుడు చిన్న దీపం నాటివాడు దీపం ఎక్కడుంటుంది రూమ్ అంతా ఉంటుందా రూమ్లో మూలం ఉంటుంది కానీ కాంతి రూమ్ అంతా వస్తుంది అదేవిధంగా జీవుడు కూడా హృదయంలో అనుపరిమాణం కలిగి ఉంటాడు పిసరంతా ఉంటాడు జీవుడు ఈ రామానుజ సిద్ధాంతం ద్వైతవాదుల సిద్ధాంతం వాళ్ళు చాలా ఇష్టపడతారు అను అనుభాష్యంలో భాష్యమే రాశాడే ఎవరికి మధ్వాధ్యాతి కానీ అనుభాష్యము ఉంటాయి ఆ పేరు ఎందుకు నాకు తెలీదు కానీ మొత్తానికి వాళ్ళ సిద్ధాంతంలో జీవుడు అపసరంతో ఉంటాడు జీవుడు దేవుడు జీవుడు ఉపసరణంతో కాబట్టి దేవుడికి ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప ఇప్పుడు నూట యాభై అడుగుల హనుమంతుడిని పెట్టబోతున్నారు ఎక్కడో చోట నూట యాభై అడుగులు ఏమిటండి ఈ నూట యాభై అడుగుల ప్రత్యేకత ఏమిటి అంటే ఇంతవరకు అంత పెద్దదే హనుమంతుడు ఎక్కడా రాలేదు ఆఖరికి పెద్దాపురం కిరళంపూడి హనుమంతుడు కూడా బహుశా నూట యాభై గంట తక్కువై ఉంటాడు వన్ ఫిఫ్టీ ఇస్తే టాప్ అనమాట కాబట్టి ఆ హనుమంతుడిని పెట్టబోతున్నారు శివలింగం పెడతారు శివరాత్రి నాడు అది అది నూట ఎనిమిది అడుగులు సో దేవుడి ఏదో ఏదో ఒక భావన సో అభిప్రాయం నూట యాభై అడుగులు సిమెంట్ తోటి అలాగా సిమెంటు ఇటుకలో పెట్టి చేస్తారు ఏం చెప్పమంటారు డెకరేషన్ చేయడానికి సపరేట్గా పక్కన ఈ స్తంభాలు ఈ ఏదో పెట్టి ఏదో చేయాలి మాల దానికి మాల తయారు చేయాలి ఏదో ఉంటాయి చాలా బిజీగా ఉంటారు ఈ పనులన్నింటితో ఇప్పుడు నూట యాభై ఏడు వేల విగ్రహం పెట్టాలంటే అదో మంచి పాయింట్ ఎవరు పైకి అంటే ఉంటే ఎలాగా ఏదో ఇంకా కట్టి టైంలో వర్కర్స్కి అది చెల్లుబాటు అవుతుంది ఒకసారి కట్టి అది ఉద్ఘాటనం అయిన తర్వాత ఇంకెక్క దాని ఏదో ప్రాణప్రతిష్ఠ ఏదో ఉంటుంది కదా అది అయిన తర్వాత ఇంకా పాదాలతో స్పృశించరు అది కానీ అంతవరకు సర్దుబాటు అవుతుంది ఇంకేం చేస్తారు లేకపోతే ఎలాగ పెడతారు అందులో పెద్దవి సో అంటే ఏదో చేస్తూ ఉంటారు చికీర్షవ కిమపి కర్తు ఇచ్చంది ఏదో చెయ్యాలనే దృష్టే తప్ప తెలుసుకోవాలని జ్ఞాతుం ఇచ్చందినా తెలుసుకోవాలనే దృష్టి ఈ బ్రహ్మసూత్ర భాష్యం దాకా ఎక్కడొచ్చారండి గీతకే దిక్కు లేకపోతే భగవద్గీతకే సరళంగా ఉంటుంది దానికి దగ్గరికే రారు భగవద్గీత దగ్గరికి వస్తే కొన్ని శ్లోకాలు ముఖం మీద పడితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోవాల్సింది భూతాని యాంతి భూతేజ్యాహ మద్భత్తా యాంతి మామపి అని ఇలాగంటి దేవాన్ పితృణ్ణి యాంతి పితృవ్రతాహ అని ఇలాంటి శ్లోకాలు ఉన్నాయి తొమ్మిదో అధ్యాయంలో ఓ నాలుగైదు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఎవ్వడికీ కొరుకుడు పడవు ఎందుకంటే అది అందరి ముఖానికి పెద్ద సమస్య కింద ముఖం మీద కొట్టినట్టుగా అనిపిస్తాయి ఆ శ్లోకాలు ఎనీవే కాబట్టి ఈ దహరత్వం ఎలా వచ్చిందంటే ఆరాగ్రోపమితత్వం ఆ దబ్బనమ్మూనలాగా ఉంటాడు జీవుడు అని చెప్పారు కాబట్టి అది దహరం బాగుందిగా జీవుడు చిన్నదిగా ఉంటే దహరా జీవుడే అయిపోతుంది ఇకపోతే జీవుడికి ఈ ఆకాశత్వం ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో ఉన్నాడు బాగుంది దహరము అది అది సర్దుబాటు జీవుడు ఇప్పుడు ఆకాశ అయి కూర్చున్నాడు దహర ఆకాశ అదల్లా సర్దుబాటు చేస్తావు అంటే ఆకాశోపమితవాదిచ బ్రహ్మాభేద వివక్ష భవిష్యతి శంకరాచార్యులు భాష్యాలు రాసిన కాలంలో ఉపనిషదులు అని అంటే ఉపనిషత్తుల యొక్క బోధలను స్వీకరించేవారు వాళ్ళందరూ అద్వైతులే వాళ్ళలో ఇంకా ద్వైతులు ఉండరు ఉపనిషత్తు అంటే అద్వైతులు కావండి ఇది మీరు భారతదేశ కాన్స్టిట్యూషన్ మీరు యాక్సెప్ట్ చేస్తే హింసకు తాగులేదు మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి మీరు పోటీ చేయొచ్చు హింసే మా మార్గం అంటే అప్పుడు ఏం చేయాలి కాన్స్టిట్యూషన్ మాకు అంగీకారం కాదు అని డిక్లేర్ చేసుకోవాలి సరిగ్గా అదేవిధంగా దృష్టాంతం మీకు అనుకూలమో మీరు చూసుకోండి ఏదో దృష్టాంతం చెప్పాను అదేవిధంగా ఏకత్వము జీవ బ్రహ్మ ఏకత్వము ఉపనిషత్ ప్రతిపాద్యము ఉపనిషత్తులంటే జీవ బ్రహ్మ ఏకత్వమే అక్కడ మీకు తేడా ఏమీ లేదు పేచీ లేదు మీకు ఒకవేళ జీవబ్రహ్మ ఏకత్వం మీకు నచ్చుబాటు కాకపోతే మీరు ఉపనిషత్తులు ఎందుకు మీకు పురాణాలు ఉన్నాయి మరో గ్రంథం ఉంది లేకపోతే మీరే రాసుకోవచ్చు గ్రంథం ఒకటే అలా ఉండేది ఔపనిషద్దులు అంటే జీవబ్రహ్మ ఏకత్వవాదులుగా ఉండేవారు దాంట్లో శుద్ధమైన అద్వైతము జీవులకి బ్రహ్మకి ఎప్పుడు అభేదమే అని ఒక వర్గం ఉండేది ఇప్పుడు భేదమే భవిష్యత్తులో అభేదం వస్తుంది అనో వర్గం ఉండేది అది భర్తృ ప్రపంచాచార్య అలా చెప్పేవాడు ఆయన కూడా పాపం అభేదమే చెప్పేవాడు కానీ ఇప్పుడు కాదది భవిష్యత్తులో అభేదం ఇప్పుడు స్వర్గము యజ్ఞం చేస్తే స్వర్గము అన్నారనుకోండి యజ్ఞం చేస్తుండగానే వచ్చేస్తుంది ఆ స్వర్గం భవిష్యత్తులో వస్తుంది అలాగే తెలుసుకుంటే బ్రహ్మ అయిపోతాడు ఇప్పుడే అయిపోతాడని కాదయా చచ్చిపోయిన తర్వాత అవుతాడు బ్రహ్మ అని అలాగ దాన్ని చెప్పేవారు ఆయన అభేదాన్ని చెప్పేవారు అది చెప్తున్నారు కాబట్టి శమన్నారు జీవుణ్ణి పట్టుకునే బ్రహ్మ ఆకాశము వలే వ్యాపకుడు కనుక ఈ జీవుడు కూడా భవిష్యత్తులో బ్రహ్మ అయిపోతాడండి అప్పుడు ఆకాశత్వం జీవుడికి వర్తిస్తుంది ఆ రకంగా ప్రస్తుతంలో వీడు గుల్లివాడైనా భవిష్యత్తులో ఆకాశమంత అయిపోతాడు కాబట్టి వీడిని కూడా ఇప్పుడు కూడా ఆకాశశబ్దంతో వ్యవహరించటము పోసగును అని అలాగే మొత్తానికి జీవుడే ఇంకో ఇంకొకటి నాత్ర దహరస్ ఆకాశస్య అన్వేష్యత్వం విజిజ్ఞాసిత్యత్వం చ శూయతే పైగా ఇంకో మాట ఉంది చా అంటే పైగా ఇక్కడ మీరు అన్వేషించాల్సింది తెలుసుకోవాల్సింది దహర ఆకాశం కాదు దహర ఆకాశ తస్మిదంత దాని లోపల ఏదో ఉంది దాన్ని అన్వేషించి వెతికి పట్టుకోమన్నారు అది జీవుడు కాబట్టి జీవుడే ఆకాశం అని మీరు బెంగపెట్టుకోక్కర్లేదు అది ఎలా కుదురుతున్నాడు ఆ ఆకాశం లోపల ఉన్న తత్వాన్ని తెలుసుకోవాల్సి కాబట్టి ఆ ఆకాశము జీవుడని తీసుకోండి జీవుడని తీసుకుంటే జీవుడు లోపల పరమాత్మ ఉన్నాడు అని అలా కూడా చెప్పుకోవచ్చు తస్మింతీ పరవిశేషణేన ఉపాదానాది అక్కడ పరా అంటే పరమాత్మ కాదు పరా అంటే తరువాత వచ్చింది తస్మిన్యంత అనే పర్వ దీని తర్వాత వచ్చింది దహద ఆకాశ తస్మిన్యంత దాని లోపల ఏదుందో అది అని దహర ఆకాశ పక్కన వచ్చింది పరా అంటే తర్వాత సో పరా విశేషణంగా చెప్పారు కాబట్టి జీవుడని చెప్పుకోవడంలో అన్ని విధాలా కుదురుతుంది జీవుడే ఆకాశము అయిపోనక్కర్లా జీవుడు ఆకాశం మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నా ఇక్కడ ఆకాశం కాదు ఆకాశం లోపల ఉన్నది కాబట్టి జీవతత్వము అని చెప్పుకోవచ్చు అక్కడ పరా అంటే పరమాత్మ కాదు రా అంటే ప్రక్కన ఉన్నా అక్కడ టీకాకారులు పరమ అంతస్థం వస్తువు తద్విశేషణత్వ ఆధారత్వైన దహారాకాశస్ తచ్చబ్దేన ఉపాదానం ఇత్య అక్కడ తత్ అంటే దహార తస్మిన్ దాని ఉన్నదేదో అది పరము అదని లోపల ఉన్న ఒకనొక వస్తువు ఆ వస్తువే జీవుడు అని పూర్వపక్షం ఇక్కడికి పూర్వపక్షం వరకు ఎంతవరకు తేల్చే అంటే అది అయితే భూత ఆకాశమైనా అవ్వాలి లేకపోతే జీవుడైనా అవ్వాలి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడండి దేవుడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు అప్పుడు ఇక్కడ ఇంకేముంటుంది ఆకాశం ఒకే ఓపెసిలంత ఆకాశం ఉంది ఆకాశం ఒక్కటే కాదయ్యా పొలె జీవుడు కూడా ఉన్నాడు మేం కాదన్నావా జీవుడు కూడా ఉన్నాడు కదా ఇది పొలం సెటిల్ అయిపోయిందా ఇక్కడ ఉన్న పాండురంగడు అక్కడ ఉన్నాడు అలాగంటే సమస్య కాదు పాండురంగడు అక్కడే ఉన్నాడు లేదా అక్కడ ఉన్నాడు అత ఉత్తరం బ్రూమహ ఈ పైన ఉత్తరం సమాధానం చెప్తున్నాం ఇక్కడ ఈ సిద్ధాంతం దగ్గర వచ్చాం ఈ పురపక్షం చదివితే మనకి లోకంలో ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి ఎన్ని రకాలుగా ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా భ్రమపడడానికి అవకాశం ఉన్నది అని ఒక సంగతి తెలుస్తుంది అంతకంటే ముఖ్యం మీరు వెదకాల్సింది ఇక్కడ లోపల ఉన్నది అది పరమాత్మయే పరమాత్మని తెలుసుకోవాలి కదండి మనిషి పుట్టినందుకు జగత్తుని తెలుసుకుంటారు ఏం తెలుసుకుంటారు జగత్తుని ఎంత తెలుసుకున్నా ఇంకో ఓపెసర్ మిగులు తెలుసుకున్న దాని మీద వెగటు పుడుతుంది తెలుసుకోవాల్సిన దాని మీద కుతూహలం ఉంటుంది కాబట్టి తెలుసుకున్నది ఉపయోగించదు తెలుసుకోవాల్సింది ఎప్పటికీ ఎండ్ అవ్వదు ఏం తెలుసుకోవడం అది చూడండి జగత్తు గురించి అది ఇక దేవుడి గురించి దేవుడి గురించి మీరు ఏం తెలుసుకున్నా పరోక్షంగానే ఉండిపోతుంది తప్ప మరి ఇంకేమీ కాదు అంతా పరోక్షమే దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి శంఖం పట్టుకుంటాడు గద పట్టుకుంటాడు లేకపోతే గోలోకంలో ఉంటాడు అక్కడేమో దేవ అక్కడ గోపికలు ఉంటారు వాటితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు కోలాట కూడా ఉంటుంది కోలాట గోలోకంలో కోలాటం సో అలాగా ఈ గోపికలందరి మీద రాధ అనే ఆవిడ ఆవిడ అధ్యక్షురాలుగా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిరా ఇంకా ఈ అధ్యక్షురాలు ఆవిడ చెప్పిన మాట వెళ్ళావు ఆవిడ చెప్పిన మాట వినకపోతే ఈవి కోవిడికేమో సరైన ప్లేసు దొరకపోవడం ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఉండనే ఉంటాయి నేను చెప్తున్నా కదండి నాకు బాగా గుర్తు నేను ఒక మహాత్ముని దర్శించడానికి వెళ్ళాను రికమెండేషన్తో వెళ్ళాల్సి వచ్చింది రికమెండేషన్తోనే వెళ్ళాను వెళ్తే ఆయన ఒక ఆయన్ని ముందు కలిశాను కలిసేప్పుడే నాకు ఇదంతా తెలుస్తూనే ఉంది ఓహో ఇలా ఉంటున్నాను కలిసి నేను ఇలా దర్శించడానికి వచ్చానంటే ఎవరిని దర్శించడం అంటే ఖాళీగా ఉన్నారు అందరూనో ఇంకా మీరు ఒక్కరే కాదుగా దర్శించడానికి వచ్చింది ఉండండి అలా అన్నాడు ఆయన సరే సరే అయితే ఆగాను తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడున్నరకి రెండు అన్నాడు ఆయన పొద్దున్న పదింటికి వెళ్తే సరే మళ్ళీ మధ్యాహ్నం మూడున్నరకి వెళ్ళా వెళ్తే నాలుగున్నరకి నా ముఖం చూశాడు ఆయన చూసి గేటు తెరిచి వెళ్ళారెండు అన్నాడు అక్కడ వరుసలో చిన్న పట్టా చూపించి దినిమి కూర్చోండి అండి ఎంతవరకు కూర్చోవాలి ఎంతవరకు సిక్స్ థర్టీ వరకు వస్తే వచ్చినట్లు లేనట్టు అన్నాడు అంటే నాకు మధ్యలో బాత్రూమ్ కింద వెళ్ళాలంటే అడుగో బాత్రూమ్ నన్ను చూపించాడు అలా వెళ్ళండి నేను మరి బాత్రూమ్కి వెళ్ళిచ్చినప్పుడు స్వీట్ అవుతుందంటే ఏవే అవదిస్తే ఉంటుంది కూర్చోవడలేదు అంతా రికమెండేషన్ వాళ్ళు అంత పని చేశాడ ఆరున్నరకి మహాత్ములు వచ్చారు అలా చూసామో అలాగ మెరుపు మెరిసినట్టుగా మెరిశాడు వెళ్తాడు దీని నుంచి నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే వైకుంఠమైనా ఇలాగే ఉంటుంది మైన ఇలాగే ఉంటుంది ఇంకా మరి అలాగే ఉంటుందండి మీకంటే భిన్నంగా ఆయన ఉన్నప్పుడు ఆయన్ని దర్శించడానికి ఒక లక్ష మంది అక్కడికి చేరుకున్నప్పుడు అలాగే ఉంటుంది తొడతొక్కిడిగా ఉంటుంది తప్ప మీకంటూ ప్రత్యేక స్థానం ఏముంటుంది ఏదో మళ్ళీ రికమెండేషన్ కోసం మీరు పాటలు పడక తప్పదు రికమెండేషన్ అంటే ఏముందండి ఎవరినో వెళ్ళి ఆశ్చర్యించాలి అయ్యా నాకే ఉపకారం చేసి పెట్టండి అంటే పరాధీనత కదా దాంట్లో దుఃఖమే తప్ప సుఖమే ఉంటుంది కాబట్టి ఇది ఈ గోలోకము అలాగా పరోక్షంగా ఏం తెలుసుకున్నట్లు మీరు దాంట్లో తెలుసుకోవాల్సింది ఏం లేదు తెలుసుకోవాల్సింది ఒక్కటే మిగిలింది ఇంకా ఏమిటంటే ఆత్మ మన స్వరూపాన్ని తెలుసుకుంటే వీడు కృతార్థుడు తప్ప జగత్తు తెలుసుకునే కృతార్థుడయ్యి ఇది లేదు దేవుణ్ణి తెలుసుకునే కృతార్థుడయ్యి దేవుణ్ణి ఏం తెలుసుకుంటాడు ఇంక నేను చెప్పినట్టే ఉంటుందా తెలుసుకోవాలి సో కృతార్థుడయ్య మధ్వ సిద్ధాంతంలో ఎలా ఉంటుందంటే మీకు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మధ్వస్వామి యొక్క పర్మిషన్ ఉండాలి ముందు అసలు ఆయన పర్మిషన్ ఉండాలి అక్కడే పడిపోయింది బ్రేక్ ఎందుకంటే ఈయన పర్మిషన్ ఉండాలంటే మీరు పెర్మనెంట్గా ఆయన గుడ్ లుక్స్లో ఉండాలి పెర్మనెంట్గా యూ కెనాట్ డూ దాట్ పెర్మనెంట్గా ఒకళ్ళు గుడ్ లుక్స్లో ఉండలేరు ఏదో ఫోటో రోజో వారవ నెల ఉండగలుగుతారు గుడ్ లుక్స్లో పర్మనెంట్గా ఆయన గుడ్ లుక్స్లో ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది ఆయనకి చికాకు పుట్టిందంటే మన దేవుని దర్శనం పోతుంద నాట్ పాసిబుల్ ఆ తర్వాత వాయుదేవత పర్మిషన్ ఉండాలి ఆ తర్వాత గరుత్మంతుడు పర్మిషన్ ఉండాలి ఆ తర్వాత జై పర్మిషన్ ఉండాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పర్మిషన్ ఉండాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏమని దైవీ హీయష గుణమయ్యి ఆది దానికి అలా చెప్తారా అంత దానికి వీడు ఎప్పటికీ దేవుణ్ణి దర్శనం చేశారు దర్శనం చేసేడే అనుకోండి ఎంతసేపు ఉంటుంది ఇవన్నీ సమస్యలు ఉంటాయి అత ఉత్తరం సో ఈ విధంగా ఆ వాక్యాన్ని ఎన్ని రకాలుగా రాంగ్ డైరెక్షన్లకు తీసుకెళ్ళచ్చు అన్నది మీకు నేను చూపించాను అసలు సమాధానం ఇప్పుడు చెప్తున్నాం వినండి అతా ఉత్తరం రోమ పరమే మీరు చెప్తున్నారంటే మీకు తెలుసు తెలిసే చెప్తున్నాను మీరు తెలుసుకుంటే తెలుసుకోండి ఏ మా మీద మీరు ప్రేమ శ్రద్ధ చూపించాల్సిందే నేను చెప్పింది మీరు విని శాస్త్రాన్ని మీ మనస్సులో మీరు వెరిఫై చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇక్కడ తెలుసుకోదు మీ హృదయంలో మీరు డిస్కవర్ చేసుకో అంతహ జిజ్ఞాసితవ్య కాబట్టి ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తృమ అన్నాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్ష తొమ్మిదో అధ్యాయం ప్రారంభంలో ప్రత్యక్షావదం మీరు ఇక్కడికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఎనీవే పరమేశ్వర ఏవా అత్ర దహరాకాశ భవితుమర్హతి నూతాకాశ జీవోవా ఈ సందర్భంలో ఇక్కడ దహరాకాశ అనే పదం చేత చెప్పబడేది తస్మిన్నంతహ అంటో చెప్పబడేది ఇదంతా కూడా దా పరమేశ్వరుడే పరమాత్మయే తప్ప ఈ ఫిజికల్ స్పేసు కాదు ఫిజికల్ స్పేస్ ఈజ్ అ కండ్యూట్ ఫిజికల్ స్పేస్ ద్వారా మనం ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఆ జీవుడు కూడా కాదు ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంలోనే జీవుడు విలీనమైపోతాడు ఒక చిన్న మెడిటేషను సో మెడిటేషన్ అనేప్పటికీ నడుమునిటారుగా పెట్టి కూర్చున్నట్లయితే మనస్సు సహజంగా ఏకాగ్రం ఇంకా వేరే ప్రయత్నమైన ఒక్కర్లేదు మనస్సు నిలబట్టలేదు అనే కంప్లైంట్ మానేసేయాలి ఎంత నిలబడితే అంతే ఎందుకంటే ఆ కంప్లైంట్ ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తుంది మనం అటువంటి కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకూడదు మనస్సు అంటే అలాగే ఉంటుంది అది ఇలా నేను నిటారుగా కూర్చున్నప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉన్నది అంటే ఇంకా దాంట్లో తలంపులేవి లేవు అని నా చుట్టూ ఈ హాల్లో akasha space galaxy so visualize the space around you in this lecture hall there is space all around స్పేస్ ని విజువలైజ్ చేస్తే మనస్సు చాలా ఏకాగ్రం అయిపోతుంది ఇంక వేరే ప్రయత్నం అక్కర్లా తలంపులు వాటంతటమే సద్దు ముణుగుతాయి జస్ట్ మెడిటేట్ అపాన్ ద స్పేస్ అరౌండ్ కొంచెం ఎక్స్పాండ్ చేయండి అంటే ది ఓపెన్ స్కై అంటే మనం బాల్కనీలోకి వెళ్ళి పైకి చూస్తే కనపడే విశాలమైన అంతరిక్షము దానిని భావన చేయాలి విశాలమైన అంతరిక్షము ఆకాశము open sky. Children may manaswa yanta goppaga expand out on the children. It has expanded to merge into The vast space ఇప్పుడు జ్యులోకము అంటే సూర్యుడు నక్షత్రములు సంజารం చేస్తూ ఉండే డీప్ స్పేస్ infinte deep space daline bhavana cheya visualize the infinite depths of deep space ఎలాగా నడగద్దు జస్ట్ డూ ఇట్ అనంతమైన ఆకాశం ఇప్పుడు మీరు మీ హృదయంలో ఉన్న ఆకాశాన్ని భావన చేయండి నా హృదయములో ఆకాశము గలదు వాస్తవానికి నా హృదయములో ఆకాశము చిన్న ఆకాశము అనిపించిన ఆ ఇన్ఫినిట్ స్పేస్ నా హృదయములో గలాదు మీరే వెరిఫై చేసుకోండి మీ హృదయంలో ఉన్న ఆకాశము చిన్నదా లేక అనంతమా నా హృదయంలో అనంతమైన ఆకాశము శాంతిశా <talladham> రిలాక్స్ కళ్ళు మూసుకునే కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చొని ఆ హృదయంలో ఉన్న ఆ అనంత ఆకాశాన్ని విస్మరించకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఆకాశాన్ని ధ్యానం చేసిన వెంటనే మనస్సు చాలా శాంతంగా సైలెంట్గా తయారైపోతుంది మెల్లగా కర్నూలు తెరవాలి